తత్కారణం అవ్యక్తమేవా సో అహంకారం ఉంది చూసారా అహంకారము అహంకారానికి బుద్ధి తెలివి వచ్చుట కారణము ఆ తెలివి వచ్చుటకు మూలమునందున్న దానికి కారణము అవ్యక్తము అవ్యక్తం అంటే ఏమిటి నావ్యక్తం అవ్యక్తం అవ్యాకృతం అవ్యక్తానికి అర్థం చెప్పారు మార్జాలము అంటే ఏటని అడిగాడు బిడాలము అని చెప్పాడు అంటే అర్థం చెప్పినట్ట చెప్పనక్క అలాగే గరుసుదనం అంటే అలాగే ఆ పదాన్ని కొంచెం వివరించారు అన్మానిఫెస్ట్ అంటే అర్థం అడిగాడు దట్ విచ్ హ్యాస్ నాట్ మ్యానిఫెస్టేడ్ అని చెప్పాడు అవ్యక్తం అంటే అవ్యాసృతం అంటే అంతే అంటే కొంచెం వివరణ ఉన్నది చూడండి మీరు వ్యక్తం అనుకుంటున్నారా మీరు వ్యక్తం అని పట్టుకుంటున్నారా అసలు వ్యక్తం అంటే ఏమిటో మీకు ఐడియా ఉందా అసలు వ్యక్తం అంటే ఏమిటోను చూడండి ఎప్పుడు కూడా వ్యక్తం అంటే నామరూపములుగా విడిపోయినది అని ఏది వ్యక్తమో అది నామరూపములుగా విడిపోయినది ఇప్పుడు మీరు నేల మీద నడుస్తూ ఉంటారు నేల మీద నేల అనేది మీ దృష్టికి కూడా రాదు కానీ ఆ నేలలోంచి కొంత మట్టి తీసి దానికి ఇలా ఒక షేప్ ఇచ్చి మీ ముందు పెడితే అదిగో కుండ అంటారు చూసారా ఏమైంది కుండ అన్నది ఏమిటి కాలు కింద నేలైనా ఉన్న మట్టియే దానికి ఒక షేప్ ఇస్తే మీరు కుండ అంటున్నారు నిజానికి అంతకుముందు మీ కాలు నలుగుతున్నది అదే అప్పుడు మీరు గుర్తించలేదు ఎందుకు గుర్తించలేదు అంటే దానికి ఒక విశిష్టమైన నామము రూపము ఆపాదించబడలేదు అదిగో నామాన్ని రూపాన్ని ఆపాదించుటే దానికే ఓ పేరు ఉంది దానికి ఆ పేరు ఏమిటంటే వ్యాకరణము వ్యాకరణము వ్యాకరణం అనే పేరు వి ఆ కరణం వ్యాకృతము అంటే వ్యాకృతము ఉన్నది వ్యాకరణము ఉన్నది అంటే వ్యాకరణము చేయబడినది ఆ ప్రాసెస్కి వ్యాకరణము అంటే వ్యాకరణము అంటే వి ఆ కరణం ఇప్పుడు మట్టి ఉందనుకోండి మట్టిని మీరు చేస్తారు కరణం అంటే చేయడం కరణం అంటే చేయుగా ఏం చేస్తారు వి వేరు వేరు వేరు వేరు వేరుగా చేస్తారు అంటే కొండ పెడత బాణ మూకుడు ఇలా వేర్వేర్వేరుగా చేస్తారు అది వి మరి ఆ ఏమిటి అంటే కుండలు ఒక కుండ కాదు అన్ని కుండలే ఒక బాన కాదు అన్ని బాణలే ఒక పిడత కాదు అన్ని పిడతలే అది ఆ కాబట్టి ఉన్నది ఏమిటి మట్టి మట్టి అంటే ఏమిటి అవ్యక్తం మట్టి ఎలా ఉంటుందో చెప్పండి మట్టి అంటే ఏమిటో చెప్పండి అవ్యక్తం కానీ మట్టికి వ్యాకరణం చేయండి వ్యాకరణం చేస్తే పాతి కుండలు ఇరవై పిడతలు నాలుగు బాణలు యాభై మూడు మూకుళ్ళు ఇది వ్యాకరణం కాబట్టి మీరు వ్యాకరణాన్ని అలాగా దాన్నే పట్టుకోకూడదు వ్యాకరణానికి మూలంలో ఏముందో అది దాని మీద మనస్సు పెట్టాలి కంటికి కనపడే దానిని చూస్తే సరిపడదండి కంటికి కనపడే దాని కంటికి కనపడకుండా ఏది ఉందో అది చూస్తే ఒక సందర్భంలో దానికే సైన్స్ అంటారు మరో సందర్భంలో దానికే ఫిలాసఫీ వివేకానందన్నాడు సైంటిస్టు ఫిలాసఫరు ఇద్దరూ సత్యాన్వేషకులే అన్నారు ఇద్దరూ సత్యాన్ని అన్వేషిస్తారు సైంటిస్టు ఒక రకంగా సత్యాన్ని అన్వేషిస్తాడు ఒక దారిలో ఫిలాసఫర్ మరో దారిలో అన్వేషిస్తాడు సైంటిస్టు బహిర్ముఖంగా సత్యాన్ని అన్వేషిస్తాడు ఫిలాసఫర్ అంతర్ముఖంగా సత్యాన్ని అన్వేషిస్తాడు కానీ వాళ్ళు అన్వేషించే సత్యము కనపడే నామరూపాత్మకమైన జగత్తుకు మూలం నుండి అవ్యాకృతమే సత్యము సైంటిస్ట్ అన్వేషించే సత్యము అవ్యక్తమే ఫిలాసఫర్ అన్వేషించే సత్యము కూడా అవ్యక్తమే మీకు ఆ అవ్యక్తం బాగా ఈవేళ మీకు ఆ అవ్యక్తాన్ని బాగా అందజేసి ఇంటికి పంపిద్దామని నేను ప్రయత్నం చేస్తున్నా మీరు అవ్యక్తాన్ని భావన చేయటం అభ్యాసం చేయండి అవ్యక్తమే సో ఇప్పుడు మీరు ప్రేమించే వ్యక్తి ఉన్నారనుకోండి అసమానం ఆ ఫోటో చూసుకుంటూ కూర్చోవడం అవసరం దట్ పర్సన్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ పెర్సన్లు మీరు భావన చేయండి ప్రేమతో భావన చేయండి మీ హార్ట్లో ఉంటాను అప్పుడు మీరు ఈ ఫోటోల్ని డిస్పెన్స్ చేసేయచ్చు ఫోటోలో ఉంటే అది అది దాని గురించి ఏం చెప్పండి అది అది వినాశి అటువంటి దాన్ని ఆసక్తి అంటారు ప్రేమ కూడా తక్కువ ఇప్పుడు కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు నేను ఒక అమ్మాయి రూమ్కి వెళ్ళా అంటే ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టుకుంటాను ఆ రోజుల్లో అప్పట్లో అతను క్రికెట్ టీంకి చీఫ్ అతను క్యాప్టెను చాలా పుష్టిగా చాలా బలవంత బలా బల బలశాలిగా ఉండేవాడు ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టుకుంది అది వ్యక్తము ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఫోటో చూస్తే ఎలా ఉంటాడు ఇమ్రాన్ ఖాన్ కాబట్టే పదమూడు కాబట్టి వ్యక్తం మీద అంతలా పెట్టుకోకూడదు వ్యక్తాన్ని మీరు పెట్టుకోకూడదు అక్తం మీదకి పోవాలి మనస్సు క్రమంగా వ్యక్తాన్ని పక్కన పెట్టాలి తిరస్కరించడం అందు నా కాదు వ్యక్తము నుండి అవ్యక్తానికి ఎదగాలి అలాగా ఆ ఫోటోలు వీడియోలు నామరూపాలు వాటితోటే బుడైపోయి ఉండిపోకూడదు అలా ఉన్నవాడు ఆ వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళలేడు వాడికి జీవిత సత్యం వాడికి అర్థం కాదు ఎవడైతే ఈ వ్యక్తాన్ని పక్కన పెడతాడో వాడు అవ్యక్తంలోకి పోతాడు అవ్యక్తంలోకి పోతే వాడు ఒక సత్యాన్ని దర్శించగలుగుతాడు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నా ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటూ మీ అందరి జేబుల్లోనూ మా నా ఫోటోలు పెట్టి మీ అందరి మేడల్లోనూ నా ఫోటోలు నా లాకెట్ ఒకటి పెట్టి నా వెనకాల కూడా నా ఫోటో ఒకటి పెద్దది పెట్టుకుని నా పుస్తకానికి ముందు వెనకాల ఫోటోలు పెట్టుకుంటూ నేను కూర్చున్నాను అనుకోండి అప్పుడు నా గురించి నాకున్న దర్శనం ఎలా ఉంటుంది అప్పుడు నా ఫోటోలో జుట్టు అంతా ఎలబడిపోతే రెండు వేసుకురావాల్సి వస్తుంది ఎందుకంటే నా గురించి నాకున్న దర్శనము అది వ్యక్తంగా ఉన్నది కనుక ఆ జుట్టుకి రంగు వేసుకునేటువంటి దౌర్భాగ్యానికి వడగట్టవలసి వస్తుంది వేరే నా గురించి నాకున్న దర్శనము ఫోటోతో సంబంధమే లేదు ఫోటోతో సంబంధం లేదు ఫోటో ఎలా ఉంది జుట్టు ఎలా ఉంది ముక్క ఎలా ఉంది మీసం ఎలా ఉంది గడ్డం ఎలా ఉంది నా గురించి నాకున్న దర్శనం అది కాదు నా గురించి నాకున్న దర్శనం ఏమిటంటే చిన్మయోహం నేను చిన్మయుడను చిద్రూపుడను ఆత్మస్వరూపుడను గది నాకున్న నాకున్న దర్శనం ఆ దర్శనంలో అది ఏమిటో చెప్పండి అంటే అది చెప్పడానికి దాని గురించి పదేళ్ళు చెప్పినా చెప్పచ్చు పదేళ్ళు చెప్పినా కూడా ఏమిటి చెప్పినట్టు కానే కాదండి అది అవ్యక్తము కాబట్టి మనిషి వ్యక్తమును అధిగమించి నేను వ్యక్తమును తిరస్కరించి నేను అన్ను అధిగ నేను తిరస్కరిస్తానంటే నేనేమో అడ్డు రాను యూఆర్ వెల్కమ్ టు డూ దావెల్సో బట్ మీరు అధిగమించి సో మీరు అవ్యక్తము దర్శించేటువంటి అభ్యాసాన్ని చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించాలి ఎలా ఆలోచించాలంటే మీ మీ గురించి మీరు చూసుకోండి నేను నేను ఈ నేను అంటే నేను అంటే ఏమిటి నేను స్వామిని ఈ సికింద్రాబాద్లో ఉన్నాను నాకేమో ఈ స్టేటస్ ఉంది సొసైటీలో నాకు ఈ ప్రతిష్ట కలదు I have a place to live, I have some bank account and some bank balance also, I am a person, I am somebody, ahankara, that is called ahankara, adi nenu, okay, alati is called a prasunan, nenu, dinni ne, idamta vyaktam, ipun nein jatna njusharam vyaktam, ipun ne nevam kuhnanu sarayitav vyaktamu, ee vyaktam yakal ni chochimdi, kuya amai, kuya amai lo, ఐ వ్యక్తం హూ అనే ప్రశ్న యొక్క తాత్పర్యమేమిటి ఈ వ్యక్తమైన అహంకారము ఎక్కడి నుంచి వచ్చింది ఆబ్వియస్లీ అది అవ్యక్తం నుంచి వచ్చింది అన్మానిఫెస్ట్ నుంచి వచ్చింది ఇంతకీ ఈ అవ్యక్తము వర్ణించడానికి అవ్యక్తం అన్నాము అన్మానిఫెస్ట్ అన్నాము దాన్ని వర్ణించడం కుదరదన్నాము కానీ అది నువ్వు అవునా కదా అది నేను హు ఏమై అని మీరు ప్రశ్న వేసుకుంటే మీకు ఏది మీరై ఉంటారో హు ఏమై నేను ఎవరు అని మీరు ప్రశ్న వేసుకుని మీరు చాలా ఫోకస్డ్గా ఏకాగ్ర చిత్తంతో నేను ఎవరు అని ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నకి మరుక్షణమునందు మీరు ఏదై ఉన్నారో అదే అవ్యక్తం అర్థమైందండి ఉజ్జగతే అది అలా ఉంటుందో చెప్పమంటావు నువ్వు చెప్ప అలా ఉంటుందా నన్ను చెప్పమంటావు నేను చెప్ప అలా ఉంటుంది అది అలా ఉంటుందో చెప్తే అది వ్యక్తమే అవుతుంది అవ్యక్తమే అలా నేను చెప్పానుగా వ్యక్తం నా వ్యక్తం గురించి నేను చెప్పానుగా కమతే అవ్యక్తమను అన్నం గంట దెర్ఫోర్ ఇట్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ టు యు అంటే తప్పు అది యాక్సెసిబుల్ కాదు అది On the other hand, it is supremely accessible. No one here. Now here, you can access that. What do you want to access? Try I it. You can use it as a person. You can use it as a person. You can use it as a person. You can use it as a person. And that person has the power of that person. That person has the power of that person. the most powerful question it is the most fundamental question of entire philosophy and the psychology mattam vedanta shastra manta kuda dani meeda it hangs by the thread that who am i vera prashna veyagane a prashna veyadaniki munne enti nenu swami ji ne ikkada siddhartha badalo unnanu odda shape meditation cheskovali nenu lanta ee samsaram anni vingestundi ani kurchunna adi nenu yakthamu వ్యక్తం కదా కూర్చున్నాను నిటాల్గా కూర్చున్నాను కళ్ళు మూసుకున్నాను పూయామాయ్ అని ప్రశ్న వేసుకున్నా నవ్వు నవ్ వాటా మాయ్ వ్యక్తము కాదు అదే అవ్యక్తం సో అటువంటి అవ్యక్తము అవ్యక్త స్థితి మీకు నిద్ర ఎందుగలదు నిద్ర ఎందుకంటే ఇక్కడ చిత్రం ఏమంటానండి ఆత్మా అవ్యక్తమే మాయాశక్తి కూడా అవ్యక్తమే అవ్యక్తో వ్యక్తాత్పరా సనాతన అంటే ఏదో ఎనిమిదో అధ్యాయంలో శ్లోకం వస్తుంది అవ్యక్తమైన మాయాశక్తి కంటే అతీతమైన అవ్యక్త ఆత్మ అన్ని అవ్యక్తములే సత్యం అంతా అవ్యక్తమే కాబట్టి ఎప్పుడు కూడా అవ్యక్తాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి అవ్యక్తము మహాత్మా గాంధీ అవ్యక్త యూ హెవ్ టు గెట్ అసోస్ శంకర భగవత్వాదు అవ్యక్త అవ్యక్తాన్ని పట్టుకున్నవాడే సత్యాన్ని తెలుసుకున్నవాడు ఉంటాడు అంటే లేకపోతే మహాత్మా గాంధీ గారంటే ఏదో ఒక ఏదో ఒక పిచ్చి రూపు పెట్టి ఇది గాంధీ గారంటే ఓకే కుడ్ బి వాట్ డస్ ఇట్ మ్యాటర్ దాంట్లో విలువే ఉన్నది ఇప్పుడు ఫోటోలు ఉంటాయి శ్రీకృష్ణదేవరాయలోనూ ఒక విగ్రహం పెడతాయి హూ నోస్ సో అవ్యక్తము అనేదాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది నిద్రావస్థ ఎందుంటుంది అవ్యక్తం నీ స్వరూపమైన అవ్యక్తం కాదది గురించే మీకు అవ్యక్తం అంటే తెలియడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ అవ్యక్తము రెండు రకాలు మీ స్వరూపమైన అవ్యక్తము శుద్ధ చైతన్యం అది కాదు ఇక్కడ నిద్రావస్థలో మీకు ఏమీ తెలియని స్థితి ఏదిగలదు ఏమీ తెలియని స్థితి ఆ స్థితిలో అన్నీ తెలిసిన స్థితి యొక్క మూలము ఆ ఏమీ తెలియని స్థితిలో ఉన్నది మీరు గమనించారది ఎలా వారితే నిద్ర లేస్తే ఎలా వారితే అనుకోవడము నిద్ర లేస్తే అన్నారు ఎందుకంటే వీళ్ళు నిద్ర లేవడం కాబట్టి నిద్ర లేస్తే నిద్రలే హోలరు నిద్రలేస్తే అన్నీ తెలిసే స్థితి జాగ్రత్త అంటారు దాని మూలములు దేని ఎందుగలవో కూడా క్షేత్రం నిజానికి ఎవరన్నా మీరు చెప్పండి మీరు నిద్రలేస్తారు అహంకారం నేను అంటే నేనే చేసుకున్నాను నేను ఫలానా ఈ దేహము నేనే ఈ ఇల్లు నాది ఈ వాకిల్ నాది ఈ కెరియర్ నాది ఈ డబ్బు నాది నేను ఈ మనిషిని నేను నాకు ఫ్రీ విల్ ఉంది నేను ఇంత పని చేస్తాను అంత పని చేస్తాను అని వీడు మాట్లాడతాడు దాన్ని జీవభావము అని అంటారు కానీ మీరు నిద్రపోతున్నప్పుడు ఈ వ్యక్తావస్థ లేదు కదా ఈ అహంకారం లేదు సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేడు ఏమీ లేదు అవ్యక్తమే ఉన్నది ఈ అవ్యక్తమునందు ఈ వ్యక్తి యొక్క అంశములు ఏవైనా గలరా మీకు మీకు రహస్యం చెప్తారు మీ జాగ్రత్తగా గమనించండి మూలంలో ఏముంటుంది అవ్యక్తము ఉంటుంది ఏమండి ఆ అవ్యక్తము నుండి వ్యక్తము ప్రకటమవుతుంది ఆ వ్యక్తమునందు వ్యక్తి క్రిస్టలైజ్ అవుతుంది అర్థమైందా దాన్ని కీయ భావము ఇప్పుడు సముద్రంలో నీరు ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఎండలో పెడితే క్రిస్టల్స్ వస్తాయి ఆ రకంగా అవ్యక్త స్వరూపం ఉంటుంది నిద్రపోతున్నారు అవ్యక్తము తెలివి వచ్చింది తెలివి ఉన్న ఆ ఇనీషియల్ స్టేజెస్కి వ్యక్తము అంటారు అంటే తెలుస్తున్నాయి దేహం తెలుస్తోంది అన్నీ తెలుస్తున్నాయి ఆ తెలిసిన వాటిని బట్టి ఆ అభిమానం పెట్టేసుకుంటే దేహం తెలిసింది వెంటనే టైం ఏం పట్టడు ఇన్స్టంట్గా తెలి తెలిసిన దేహముతో వీడు మమేకమయ్యి ఒక వ్యక్తి క్రిస్టలైజ్ అవుతాడు కాబట్టి ఆ వ్యక్తము ద్యూస్ భర్త వ్యక్తము ఇన్ వ్యక్తి క్రిస్టలైజెస్ అర్థమైందండి ఇప్పుడు ఈ వ్యక్తి నిద్రావస్థలు ఉన్నాడా లేదు ఈ వ్యక్తి యొక్క మూలమేమిటి వ్యక్తం ఆ వ్యక్తము యొక్క మూలమేమిటి అవ్యక్తం కాబట్టి సో ఇప్పుడు ఈ వ్యక్తి అంటే పెర్సన్ పెర్సన్ అంటే ఏమిటి ఒక ఒక ఇండిపెండెంట్ విల్ ఒక ఇచ్చాశక్తి కలిగిన వాడు తోచిన పని తాను చేసుకునేవాడు పెర్సన్ అన్నింటి నుంచి విడిపోయి ఉన్నవాడు అని మీరు ఆ విధంగా పెర్సన్ని మీరు వర్ణిస్తారు పెర్సన్కు ఉన్నటువంటి ఈ ఐసోలేషన్ అంటే అన్నిటి నుంచి విడిపోయి ఉండుతా తనకంటూ తనకి ఒక ఇచ్ఛాశక్తి అంటే ఫ్రీ విల్ కలిగి ఉండుతా రెండు మీరు చెప్పచ్చు ఒకటి ఐసోలేషన్ రెండు ఫ్రీ విల్ ఈ రెండు వ్యక్తిని నిరూపిస్తాయి దే దే కాన్స్టిట్యూట్ ద పర్సన్ ఏమిటి ఐసోలేషన్ అండ్ అండ్ ఇగోయిటీ డూయర్షిప్ నా ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఈ రెండు కలిపి ఒక వ్యక్తిని నిర్ధారిస్తాయి ఈ రెండు ఉంటాయా నిద్రావస్థలో ఉండే అవ్యక్తంలో మూలంలో రెండు ఉంటాయా ఉండవు మూలం దాకా నువ్వు వ్యక్తంలోనే ఉండవు ఆ రెండు వ్యక్తంలోనే ఉండవు వ్యక్తము మూలమైన అవ్యక్తంలో ఉండవని వేరే చెప్పనేలా అవ్యక్తంలో రెండు ఉండవు కాబట్టి వీడు వ్యక్తిగా ఉన్నప్పుడు నేను చేస్తున్నాను నా ఇల్లు నా ఫ్రీవిల్ నా డెస్టినీ నా పుణ్యం నా పాపం అని వీడు అనుకుంటాడు కానీ అవ్యక్తంలో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అది వీడికి సంబంధం లేదండి అది వీడు కాదండి మరి ఇక వీడు కాకపోతే ఏం మిగిలింది ఈశ్వరుడే మిగిలేడు కాబట్టి ఆ అవ్యక్తాన్ని శంకరులు ఏమంటున్నారంటే ఈశ్వర శక్తి అదే అవ్యక్తం ఆ ఈశ్వర శక్తి ఆ ఈశ్వర శక్తి నుంచే మీరు నిద్రలేచారంటే మీరు నిద్రలేచారా నిద్ర లేచాక మీరు వచ్చారా మీరు నిద్ర లేవలేదు నిద్ర లేచాక మీరు వచ్చారా మరి అయితే నిద్ర లేచి నిద్ర లేపింది ఎవరు ఈశ్వర శక్తి అంచేతనే నిద్రపోయేప్పుడు చిన్న మెడిటేషన్ ఉంది ఏమంటేది నేనిప్పుడు ఈశ్వరునిలో కలిగి కలిసిపోతున్నాను అని భావన తీసుకోడుకోవాలి నిద్రలేసుకొని నేను ఈశ్వరునించి బయటకు వచ్చినాను ఈ సంసారంలోకి వచ్చాను అంటే ఒక రకంగా ఈ వ్యక్తి అనేది క్రిస్టలైజ్ అయ్యి ఆ అహంకారం గట్టిగా పెట్టేసుకుంటే నేను ఈశ్వరుడి నుంచి విడిపోయి బయటపడిపోయాను బయటకు వచ్చేసాను కాబట్టి అంతలాగా ఈశ్వరుడి నుంచి విడిపోవడం మంచి లక్షణం కాదు ఎందుకంటే ఈశ్వరునించి విడిపోయారు అనుకోండి మీరు సంసారం మిమ్మల్ని ఏం చేస్తున్నది నవ్విలేస్తుంది అప్పుడు మళ్ళీ ఓ దేవుడా దేవుడా అంటూ మళ్ళీ ఈశ్వరు దగ్గరికి బస్సు రైల్వే ఎక్కి పరిగెత్తాలి బస్సు రైల్వే ఎక్కి పరిగెత్తాలి దగ్గరికి బస్సు రైల్వే ఎక్కి ఈశ్వరు దగ్గరికి వెళ్ళగలుగుతారా సపోజ్ మీరు అది ఆ ఈశ్వరుడు అడ్రస్ ఆధార్ కార్డు కూడా ఒకటి పెట్టాల్సి కదా అలా తయారవుతాడు ఆ ఈశ్వరుడు అంతే కదా ఒక ఆధార్ కార్డు ఒకటి ఐడికి కూడా ఇచ్చేస్తే పని అవుతుంది వీరికి అలా చెప్తూ ఉంటారు వేదాంతులు కదా వేదాంతులు అంటే కొంచెం అలా చెప్తారు ఎనివే మీరు చేసే మీరు చేయండి మంచిది సూరిజం అవసరం ఎకానమీకి చాలా ముఖ్యం కూడా ఎనీవే కాబట్టి అది మీ నిద్రలో మీరు ఈశ్వరంలో కలిసిపోతారు సత్సంపద్యంతే నతు విధుహు నతి నతు విదు అనేది చాంద్రోగ్యంలో వస్తుంది ప్రతిరోజు నిద్రలో వీళ్ళందరూ ఆ ఈశ్వరంలో కలిసిపోతూ ఉంటారు కానీ వాడికి ఆ సంగతి తెలియదు తెలిసేసుకుంటే పోతుంది కదా తెలియదు పరిస్థితిని అలాగే ఎక్కడ పెట్టుకోవడం అయిపోతుంది కదా అంచేతనే ఏమండి నిద్రలో మీరు ఎక్కడికి వెళ్తారు ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతారు నిద్ర నుంచి బయటకు వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు ఈశ్వరుడి నుంచి వచ్చినట్టు సపోజ్ దేహత్యాగమునోతుంది మరణం మరణము అంటే దీర్ఘ నిద్రకే మరణము కాబట్టి మరణంలో వీడు ఎక్కడికి పోతాడు ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతాడు ఎందుకు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చేది కాబట్టి పొద్దున్నే ఈశ్వరు దగ్గర నుంచి వచ్చిన వాడు వాడు ఎటువంటి వాడైనా వాడు పెద్ద యజ్ఞం చేసిన మహాపుణ్యాత్ముడైనా కావచ్చు లేకపోతే క్రిమినల్ అయ్యి జైల్లో ఉన్న క్రిమినల్ అనే కావచ్చు ఎవడైనా ఎవడైనా ఆ ఈశ్వరు నుంచే వచ్చాడు పొద్దున్నే ఈశ్వరుడి నుంచి వ్యక్తం వచ్చి వ్యక్తం నుంచి వ్యక్తి క్రిస్టలైజ్ అయ్యాడు పొద్దున్నే వీడు రాత్రి అయ్యేప్పటికీ మళ్ళీ ఆ వ్యక్తిత్వం బరువు అయిపోతుంది వాడికి వ్యక్తమే బరువు అయిపోతుంది ఆ వ్యక్తంలోకి ఎప్పుడైనా జైలుకి రాత్రి ఒంటి గంటకి వెళ్ళి చూడండి మీరు అందరూ నిద్రపోతూ ఉంటారు ఎవరెవరు నిద్రపోతారు జైల్లో ఉండే క్రిమినల్స్ అందరూ నిద్రపోతారు గాడ్స్ అందరూ నిద్రపోతారు సూపరింటెండెంట్ గారు నిద్రపోతారు పొక్కలు పిల్లులు కూడా నిద్రపోతూ ఉంటారు ఎందుకంటే అన్నీ కూడా ఈశ్వరంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరైనా పోయారు అంటే ఎక్కడికి పోయారు ఈశ్వరంలోకి పోయారు ఎందుకు ఈశ్వరంలోకి పోయారు ఈశ్వరం నుంచి వచ్చారు కనుక కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడంలో విచారించదగ్గదేమున్నది అందుకే శ్రీకృష్ణుడు అన్నాడు గతాశూ అగతాశూచ నాను శోచి పండిత కావండి మన కళ్ళ ముందు చచ్చారుతున్నవాడు ఈశ్వరుణ్ణి చేరుకుంటే వాడి గురించి శోకించడం అనవసరం కదా కాబట్టి గతాశూలు గతాశూ యహత్యాగం చేసిన గురించి మహాత్ములు శోకించరు ఎందుకు శోకించరు అంటే శోపించడానికి తగిన హేతువు లేదు అని భాష్యకారులు అంటారు హేత్వభావ శోకానికి హేతు ఉండాలిగా అయ్యో వాడు పోయాడు కదా పోడ పోతే ఎందుకు శోకించాలి ఎక్కడికి పోయాడో తెలుసుకో ఈశ్వరుడి దగ్గరకు పోయినాడు ఈశ్వరు నుంచి వచ్చాడు ఈశ్వరులకు పోయినాడు ఇప్పుడు శోభించడానికి హేతు ఏముంది కాబట్టి ఎవరైనా పోయినప్పుడు శోకించకూడదు అయితే ఏం చేయాలి పండుగ చేసుకో ఆ పండుగ చేసుకునే చేసుకుంటారు మరి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు పోనీ అంత లెవెల్ తర్వాత చాలా రావచ్చు ప్రస్తుతానికి ఉదాసీనంగా ఉండడం అభ్యాసం చేస్తే తర్వాత పండగకి రావచ్చు పండగ చేస్తారు ఎవరైనా మహాత్ములు దేహత్యాగం చేస్తే పండుగ చేస్తారు పోనీ అంత దాకా వద్దు ఉదాసీన లెవెల్కి వస్తే కూడా చాలా గొప్ప డెవలప్మెంట్ ఎనీవే అవ్యక్తమైన ఈశ్వర శక్తి ఇదిగో అదే ఆ వ్యక్తం వీడు వ్యక్తంలోకి వచ్చి వ్యక్తిగా క్రిస్టలైజ్ అయిపోయి సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఎందుకంటే ఆ వ్యక్తము ఆ మాయాశక్తి అది అంత కఠినమైనది రోజు దాని నుంచే వస్తాడు దాన్నే తెలుసుకోలేకపోతాడు దాన్నే అధిగమించలేకుండా ఉంటాడు ఎందుకని మమ్మ మాయా దురత్యయా ఇది ఈ భాష్యంలో మీరు గమనించదగిన ఒక సూక్ష్మమైన సత్యం ఏమిటంటే ఏది జగత్కారణమైన ఈశ్వరుని మాయాశక్తియో అది ఏ జీవుణ్ణి సంసార బంధంలో ఉంచే అజ్ఞానము అదే కదా మమ మాయా దురచేయాలనున్నారు ఏ మాయను నేను దాటలేకపోతున్నానో దాని కారణంగా సంసారంలో పడిపోయి ఉన్నానో ఆ మాయ అంటే ఏమిటి ఆ కదది ఆ విద్య ఈ అవిద్య అంటే జీవుని జీవుని సన్నిధిలో ఏది అవిద్యగా భాసి అవిద్యగా స్వీకరింపబడుతుందో అదే ఈశ్వరుని యొక్క సమీపంలో శక్తి అయిపోతుంది వీడి వీక్నెస్ దేవుడికి శక్తి అవుతుంది ఆ దే మీరు మీరు యు షిఫ్ట్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఈశ్వర దృష్టి జీవదృష్టి అని రోజులు ఉంటాయి జీవదృష్టిలో ఏది మీకు దుఃఖహేతులవుతుందో దానినే ఈశ్వర దృష్టిలో చూస్తే సుఖహేతులు అవుతుంది దుఃఖం లేకుండా అయిపోతుంది దృష్టిని మార్చటమే ఇప్పుడు వీడి జీవ దృష్టిలో ఏముంటుంది కాలము ఉంటుంది కాలము తై ఉంటుంది నేను పుట్టాను బిట్టాను అని ఈశ్వరుని దృష్టిలో కాలము ఉండదు అకాల సత్ శ్రీ అకాల ఆయన దృష్టిలో కాలము ఉండదు మీరు పనిచేయండి కాలము ఎప్పుడు ఉంటుంది మీ దృష్టిలో మీ దృష్టిలో కాలము ఎప్పుడు ఉన్నది కాలమును అధిగమిస్తే ఏమవుతుంది మీరు అభ్యాసం చేయండి కాలము ఎప్పుడు ఉంటుందో తెలుసినా మీరు ఆలోచిస్తూ ఉంటే ఉంటుంది ఎందుకని ఎందుకంటే మీరు ఆలోచించేది సర్వము గతమైనా అవుతుంది భవిష్యత్ అవుతుంది నేను మీకు ఒక పరీక్ష పెడతా మీరు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండగా ఉండాలి ఉండండి ఉండి ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచించారో నాకు చెప్పండి గతాన్ని ఆలోచించకూడదు భవిష్యత్తుని గురించి కూడా సంకల్పించకూడదు ఇప్పుడు మీలో ఏ సంకల్పాలు మీరేయో నాకు చెప్పండి ఏం మిగలవు ఏమండి ఏ సంకల్పము కానీ మీరు నిద్రపోయారా ఎంతో తెలివిగా ఉన్నారు కదా ఏ సంకల్పములు లేవు తెలివిగా ఉన్నారు దాన్ని ఏమంటారో తెలుసిన ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ అని అంటారు ఈఎంఏ వర్తమాన క్షణం యొక్క అవేర్నెస్లో ఉంటారు వర్తమాన క్షణం తెలుస్తూ ఉంటుంది ఏ వర్తమాన క్షణంలో టైం ఉండదు దాన్ని ఎటర్నల్ వర్తమాన క్షణంలో టైం ఉండదు టైం ఎప్పుడు ఉంటుంది మీరు ఆలోచిస్తే ఉంటుంది మీరు ఆలోచనలు లేకుండా సంకల్పములు లేకుండా మౌనంగా దీన్ని మౌనము ఉంటాను అంటే ఆంతరమైన మౌనం బాహ్య మౌనం కాదు అంతరమైన మౌనము మౌనంగా ఉండడం మీరు అభ్యాసం చేయండి ఎవరైనా మిమ్మల్ని తిట్టేారనుకోండి నేను మౌనంగా ఉంటాను అంటే నోరు మూసుని లోపల గొడగుళ్ళు ఆడిపోవడం కాదు అది కాదు మౌనం ఉంటే ఎవరైనా నేను మౌనంగా ఉంటాను ఇప్పుడు ఏమవుతుంది తెలిసిన తిట్టిన వాళ్ళు ఉండదు తిట్టడం ఉండదు అవమానం ఉండదు ఏమీ ఉండదు వర్తమాన క్షణంలో మీకు సంసారమే ఉండదు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో సంసారమే ఉండదు కాబట్టి మీరు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో ఉన్నప్పుడు యు ఆర్ ఇన్ కనెక్షన్ విత్ లైఫ్ యు ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ట్రూత్ మీరు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ నుంచి దూరమైపోయి గతంలోనో లేకపోతే భవిష్యత్తులోనో ఉన్నప్పుడు యు ఆర్ స్క్వేర్లీ ఇన్ ది సంసార ఇప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో ఉండి చూడండి చూస్తే మీకు శత్రువు కనపడ్డా కనపడలేదు శత్రువు లేదు అవమానం లేదు మానవు లేదు మానవు లేదా అవమానము లేదు మిత్రులు లేడు శత్రువు లేడు అది ఈశ్వర దృష్టి దాన్ని సమదృష్టి అంటారు మీరు కాలం యొక్క ప్రవాహంలోకి రండి భూతము భవిష్యత్తు అప్పుడు మీకు శత్రువు మిత్రులు అన్నీ ఉంటాయి కాబట్టి జీవదృష్టియే సంసారము ఈశ్వర దృష్టియే మోక్షము అక్కడే ఉంటాయి వడ్లగిందలో బియ్య గింజ కనుక కానీ ఈ సంసారి ఆ జీవదృష్టిని విడనాడి ఈశ్వర దృష్టిలోకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే సంసారంలో ఎలా ఉంటారంటే ఆ అజ్ఞానం తోటి వాళ్ళు చాలా అనుబంధం పెట్టుకుని ఉంటారు అజ్ఞానంతో ఎవరన్నా జైలుకి పంపించారు జైలుకి పంపిస్తే వాడు ఏం చేశాడు ఆ జైల్లో ఒక ఇంకొక లేడీ లేడీ జైలు లేడీ క్రిమినల్ ఉంటే వాళ్ళని పెళ్ళాడు అక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కలిగి ఆ జైల్లో ఉన్నారు వాళ్ళు హాయిగా జైలు అని పిలిచి అదే పోరా నీకు ఫ్రీడమ్ ఇచ్చానంటే ఎందుకు కంగారు లేదు ఇంటి జైల్లోకి బయటకు వచ్చేస్తే ఏమవుతుందో అవి అవుతుంది వాడు పెట్టుకొల భార్య పిల్లలు లేకుండా పనులన్నో దృష్టి సో సంసారం అంటే ఆ విధంగానే ఉంటుంది అని శంకరులు శ్రీకృష్ణు యొక్క కొటేషన్ ఇచ్చారు మమ మాయా దురత్యయ ఇది ఉత్తం ఏ శబ్ద ప్రకృత్యవధారణార్థావతి ఏవా అష్ట ప్రకృతి అది ఈ శ్లోకంలో ఏవా అను ఇంత మాత్రమే అనర్థం ఎన్ని ఉన్నాయి అక్కడికి మహాభూతములు ఒకరి అహంకారము బుద్ధి అవ్యక్తము ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా ఓకే ఓకే ఓకే ఇంత మాత్రమే ఇంత మాత్రమే అంటే ఇంద్రియాలు దశే కంచ ఇది కూడా వస్తుంది సో ఒకసారి శ్లోకం పూర్తి చేసి మళ్ళీ భాష్యంలోకి వద్దాం పది ఇంద్రియములు పది ఇంద్రియములు అంటే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మీరు చూడండి మీకు ఏదో ఆలోచించుకుంటూ నడుస్తారు మామూలుగారు నడిచే ఏం చేస్తారు ఏదో సంకల్పిస్తూ నడుస్తారు నడిస్తే ఏమనిపిస్తుంది నేను నడుస్తున్నాను అనిపిస్తుంది అదే అజ్ఞానం నేను నడుస్తున్నాను కాదు కాళ్ళు నడుస్తున్నాయి నాకు తెలుస్తోంది అది అవేర్నెస్ అవేర్నెస్ తెలివిగా నడువు తెలుసుకుంటూ నడువు తెలుసుకుంటూ నడు తెలుసుకోండి ఇప్పుడు మీరు నడుస్తున్నారు సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్నారు మీరు తెలుసుకుంటూ నడుస్తున్నారా తెలియకుండానే నడిచేస్తున్నారా తెలియకుండా నడుస్తున్నారు అర్థమైందండి ఎంత తేడా ఉందో గమనించారా నడుస్తున్నప్పుడు మీరు ఆలోచించుకున్న సెల్ ఫోన్ అవ్వదు సెల్ ఫోన్ అన్నది ఒకటి స్థూలమైన దృష్టాంతం సెల్ ఫోన్ ఎవరు నడుస్తున్నారు ఏవేవో ఆలోచనలో ఆలోచించుకుంటూ నడుస్తున్నారు మీరు నడుస్తున్నారు ట్రూ సత్యమే కానీ తెలుస్తూ నడుస్తున్నారా లేదు ఎప్పుడైతే మీరు అన్కాన్షియస్గా నడుస్తున్నారనమాట యు కైండ్ ఆఫ్ అన్కాన్షియస్ అనమాట ఎందుకంటే ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ వాకింగ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ వాకింగ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ థాట్స్ సో ఈ రకంగా మనిషి దీన్నే ఏమంటారో తెలుసునండి సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంట మిమ్మల్ని మీరే విస్మరించి జీవించుట కాబట్టి ఇదంతా ఏంటని చెప్పానంటే వాకింగ్ మెడిటేషన్ అని ఉన్నది ఈ వాకింగ్ మెడిటేషను భగవాన్ బుద్ధుడు దీన్ని బాగా అభ్యాసం చేశాడ మెడిటేషన్ అంటే బుద్ధుడి నుంచి వస్తుంది బుద్ధుడు చేసిన పని ఏమిటండి బుద్ధుడు ఏం చేశాడు ధ్యానమేగా ఏం చేస్తే ఏదైనా చేశాడా ఎప్పుడైనా మీరు బుద్ధుణ్ణి ఎలా చూశారు ఇలా ఎప్పుడైనా చూశారా బుద్ధుణ్ణి మరి ఎలా చూశారు బుద్ధుడిని అలాగే ఉంటాడు బుద్ధుని దక్షిణామూర్తి ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు ఆయన అలాగే ఉంటే వీడికి నచ్చదు మీరు గమనించారా ఆయన ఎలా ఉంటే వీడికి నచ్చదు వీడికి నచ్చాలంటే ఏం చేయాలి ఇలా పెట్టాలి నిజంగా బుద్ధుడు అంటే మెడిటేషన్ కొంతమంది బుద్ధుడు విగ్రహం పెట్టుకుంటారు ఎదుర్కొండ ఆయన నాట్ క్షూర్ పోతుంది ఎందుకంటే మీరు మళ్ళీ ఆ అవ్యక్త తత్వాన్ని దాన్ని నామరూపాల లెవెల్కి పట్టుకుని ఎక్కా వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లెవెల్కి పట్టుకొచ్చేస్తే ఏమన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లెవెల్ అంటే విగ్రహం దట్ ఇండికేట్స్ మీరు మద్య మాంసాల లెవెల్కి పట్టుకొచ్చారని అర్థమైందా లేదా నాట్ నెసెసరీ నాట్ నెసరీ అంచైతే ఊరికే విగ్రహాన్ని పోగిస్తూ ఉండడం ఫోటోలను పోగిస్తూ ఉండడం అదేదో ఒక స్పిరిచువాలిటీ అనుకోవడం అనవసరం బుద్ధుడు విగ్రహం ఎందుకు బుద్ధుడంటే బుద్ధుడు అనగానే నిటారుగా కూర్చోవడం అలవకన కన్నులు పూసుకోవడం పెదవులపై చిన్న చిరునవు ధ్యానము దట్ ఈజ్ వాట్ బుద్ధ ఈస్ బుద్ధుడంటే కాబట్టి బుద్ధుడు మెడిటేషన్ని దట్ ఈజ్ హీ స్పోర్ట్ ఆ ధ్యానమును ఆయన పలు రకములుగా దాన్ని అభ్యాసం చేసి ఆయన లోకానికి అందజేశారు దాంట్లో ఒకటి వాకింగ్ మెడిటేషన్ ఆయన నడిచేవాడు బండి ఎక్కలేదు ఎప్పుడు ఆ రోజుల్లో బండి అయినా ఎక్కలు నడవనైనా నడవాలి నడిచేవాడు నడిచినప్పుడు వాకింగ్ మెడిటేషన్ చేసేవాడు ఆయన ఒకసారి ఏం చేసేదంటే నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాడు చెప్పారు పిల్లల్ని కూర్చోబెట్టుకుని అరటిపళ్ళు ఒక అత్తం అరటిపళ్ళు తెచ్చారు ఎవరు అందరూ అరటిపళ్ళు ఆ పూటకి అది లంచ్ లంచో ఏదో పలహారం అవద్దు కదా ఆయన చెప్పాడు అందరూ అరటిపళ్ళు పట్టుకోండి కొట్టుకున్నాను ఇప్పుడు నేను అరటిపళ్ళు కొట్టుకున్నాము అని తెలుసుకుంటూ పట్టుకోవాలి అరటిపళ్ళు కొట్టుకున్నాము ఇంకా సంసారం నేను అరటిపళ్ళు కొట్టుకున్నాను ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆ చొక్కని ఒలుస్తున్నాము ఒక ఒకటి ఒలిచి పక్కన పెట్టాను రెండోది ఒలిచి పక్కన పెట్టాను మొత్తం అంతా ఒలిచాను ఇప్పుడు లోపల ఉన్నటువంటి పండుని పట్టుకుని ఉన్నాము దీంట్లో ఒక మొక్కని ఈ పండులో ఎన్ని ఆ పండుని చూడాలి తెలుసుకోవాలి ఈ పండు పొరుగ్గా ఐదు భాగములను కలిగి ఉన్నది తెలుసుకుంటూ ఉండాలి ఆ ఏమండి ఐదు భాగములను కలిగి ఉన్నది దీంట్లో మొదటి భాగమును విడదీసినాము ఆ మిగిలిన నాలుగు భాగంలో అలా చేతుపట్టుకుని ఈ మొదటి భాగాన్ని నోట్లో వేసుకున్నాను ఈ పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు ఆయన చెప్తుందాన్ని పిల్ల పిల్లలకి నేర్పే ఆయన ముందు నలుగురు పిల్లలకి వాళ్ళే శిష్యులు ఆయనకి ఈ ఈ బోధకి వాళ్ళు నోట్లో వేసుకున్నారు తర్వాత రెండు నోట్లో వేసుకున్నాను మెత్తగా తీయగా ఉన్నది దీన్ని నేను ఆస్వాదిస్తున్నాను చాలా రుచిగా ఉన్నది ఆ రుచి అలా ఉంటే అలా ఉన్నది వాట్ ఎవరి సిటీవేషన్ దీన్ని ఎప్పుడు మింగేసినాను ఇప్పుడు మళ్ళీ నా చేతిలో ఉన్నటువంటి అరటి పనులను రెండవ భాగము తీసుకున్నాను అది విందినాము అది రుచిగా ఆస్వాదిస్తోంది కడుపులోకి వెళ్ళింది తృప్తి కూడా కలుగుతోంది మూడవ భాగము తీసుకున్నాను తిన్నాను ఈ విధముగా తిన్నాను ఇప్పుడు ఈ అరటి పనులు తింటున్నా ఈ అరటి పనులు ఎందు గలవు ఇది ఆకాశము నీరు నేల గాలి ఉష్ణము తేజస్సు వీటి ఇవన్నీ కలిసి సమాహారమే అరటిపండు రూపముగా ఉన్నది దీన్ని నేను ఈ పంచభౌతిక దేహానికి నిలబెట్టడం కోసం ఇంకో ఆస్వాదిస్తున్నాను అరటిపండు తినడము అయినది ఇప్పుడు పిల్లల్లారా మీరు తిన్నారా అని అడిగారు అంటే మేము తిన్నాము అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నేను మీరు కూడా భుజించినాము మన చేత భుజించబడినది అరటి పండు ఓకే ఒకవేళ మీరు ఆ అవేర్నెస్ లేకుండా చెప్పుకుంటూ లేకపోతే మరో ఆలోచనలు చేసుకుంటూ భుజించారనుకోండి భుజించారనుకోండి అవేర్నెస్ లేకుండా తెలియకుండా భుజించారనుకోండి నేను మిమ్మల్ని ఒక సూక్ష్మమైన ప్రశ్న అడిగిత మీరు ఆలోచించుకోండి ఇంక ఇప్పుడైనా టైం అయిపోయింది ఏమిటంటే మీరు తిన్నది అరటి పండా తర్వాత మీరు అరటి పండుని ఆస్వాదించినది మీరేనా విషన్ ఇచ్చేసి అంటే అర్థం ఏంటి వీడు అరటి పండు వీడి తిన్నది అరటి కాదు తిన్నది వీడు కాదు రెండూ లేవు వేరే తెలుసుకుంటూ తిన్నట్లయితే తిన్నది ఏమిటి ఇప్పుడు ఇప్పుడు అది మీరు తెలుసుకుంటే అరటి అవుతుంది లేకపోతే అది అరటి పండు మీరు దాన్ని ఆస్వాదిస్తే తెలుసుకుంటే మీరు తిన్నవారు అవుతారు ఎవరైతే మీరు తిన్నట్టే కాదు దిక్కుమాల దేహం మింగింది అదే బరువు పెరిగింది అంతకంటే ఇంకేమీ కాలేదు ఇది మెడికేషన్ ఆయన నలుగురు పిల్లల్ని అడిగారు మీకు తెలిసిందని అడిగారు తెలిసిందన్నారు అంటే ఆయన చెప్పారు నేను తపస్సు చేసి దర్శించినటువంటి నాలుగు మహాసత్యాలలో నాలుగు కాదు ఆ నాలుగు వేరు దర్శించిన మహాసత్యములు ధ్యానమునికి సంబంధించిన మహాసత్యములు ఏమిటి గలవో దానిని మీకు బోధించాను ఇదియే ఇదియే మోక్షేతువు మీకు తెలిసిందా పిల్లలారా అని అడిగారు మాకు తెలిసిందని చెప్పాడు అప్పుడు ఆయన అన్నాడు నాకు పదేళ్ల పిల్లలు మొదటి శిష్యులు అని చెప్పాడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంద్రియాని దశ అవన్నీ కూడా క్షేత్రమే మీకు తెలుస్తూ ఉంటాయండి మీరు ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఏబీ తెలియకుండా అయిపోతే దేహమే నేను అన్ని ఇంద్రియములు నేను అనేటువంటి ఒక అజ్ఞానంలో మనిషి బతికేస్తూ ఉంటాడు అలా కాకుండా మీరు ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో ఉంటే ఇదో ఇవి కాళ్ళు కాళ్ళు అంటే ఎముకలోనూ కీళ్ళు కాదు కాళ్ళు అంటే నడక ఇవి చేతులు అంటే పట్టుకోవడం ఇది నోరు నోరంటే పళ్ళును పాన్ వేసుకునేందుకు నాలుిక కాదు నోరంటే వాగింద్రియము ఇవి చెవులు అంటే వినికిడి ఈ విధంగా అవేర్నెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి అది క్షేత్రము ఇది పది ఇంద్రియములు క్షేత్రము మనస్సు కూడా క్షేత్రమే ఇంకో ఇంతే క్షేత్రం ఏ వచ ఉంది కదా ఇంతే క్షేత్రం ఈ శ్లోకాన్ని వ్యక్తినిచ్చేదాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముగక్ష్యే పూర్ణస్ పూర్ణమాదాయు పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి